శ్రీమహా సాశివసారా శంకరాచార్యమ్యమాన్మదా గంబా పరంపరాయంతో ుస్కోగల సర్వ్రమో పనిషదా బ్రహ్మ నిరాక్రుయా బ్రహ్మ నిరాకొ నిరాకరణ నిష్ పదా నిరపే ఉపనిషత్సూర్మా శిశిశా సేయందేవతక్షతా తిస్రో దా అన జీవేన ఆత్మనానువిశ్య నామూ వ్యాకరవాణీ ఈ తేజోబన్నముల సమాహారము అయిన దేహము నుండి ఈ తేజోబన్నములకు మూలంలో ఉండే సెట్ అఖండ సెట్ చిట్ కూడా అది దీని నుండి ప్రకటనది ప్రవేశించింది ఏ ప్రవేశించింది ప్రవేశించినప్పుడు ఒక ఫంక్షన్ అయిపోతుంది అది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి అది తనంత తానుగా ఏదీతారు కానీ ఒక జాగ్రత్త ప్రవేశించేప్పటికీ ఒక విశిష్టమైన ఫంక్షన్ అయిపోతుంది సో కండిషనింగ్ వచ్చేస్తుంది సో ఆ విధంగా ఏ రూపంగా ప్రవేశించింది వాట్ ఇస్ ఇట్స్ ఫంక్షన్ అంటే జీవేణ ప్రాణధారణము అనే ఫంక్షన్ గా ప్రవేశించింది కాబట్టి ప్రవేశించినది పరమాత్మ అఖండ చతు పరబ్రహ్మ తేజోబన్నముల ఎందు ప్రవేశించింది అంతే ఇంక మరి ఈ జీవుడు అనేటువంటి వాడు నేను అనే భావన తోట నేను ఫలానా వ్యక్తిని నేను ఫలానా అప్పుడు పుట్టాను మరణించబోతున్నాను పరలోకానికి వెళ్తాను అంటే ఏదో ఒక జీవుడు ఉన్నాడు కదా ఒక వర్ధిస్తాలో దిశ జీవుడే మాట ఏమిటి అంటే ఛాయామాత్ర జీవుడు కేవలము ఒక షాడో తప్పిస్తే ఉన్నది కాదు జీవుడు ఉన్నది మాత్రమే అని చెప్పాను దీన్ని పూర్వపక్షం నను ఛాయాత్రీవ మృషైవ ప్రాప్తా పరలోకేహలోకాషదోష స జీవుడు ఛాయామాత్రం అయిపోతే అంటే మీరు తాయా మాత్రము అంటే నీడ మాత్రమే కేవలము నీడవే అంటే నృషైవ ప్రాప్త కాబట్టి నీ తేల్చింది ఏమిటంటే ఫైనల్ గా జీవులు అనేవాడు వాస్తవంగా లేడు అని అని తేల్చావు సో మిక్స్ అయిపోయింది నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ అయిపోయింది మృషైవ ప్రాప్త అప్పుడు ఎప్పుడైతే జీవుడు మిక్సో జీవుడి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలు మిక్స్ సో ఉదాహరణకి అదికుంటే లౌకిక వ్యవహారాలు నిచ్చేనా పర్వాలేదు మన లౌకిక వ్యవహారాలను మేము ఇచ్చేకం సాధిస్తే సాధించు వైదిక వ్యవహారం కూడా మిచ్చేదు సో వైదిక వ్యవహారం అనుకుంది కదా చాలా పెద్దల వ్యవహారం వైదిక వ్యవహారం సో ఇహలోకము పరలోకము ఇహలోకంలో వైదికుడు తనను తాను స్వీకరించే వైదికుడికి వాడికి వైదికుడి యొక్క జీవన లక్షణం ఎలా ఉంటుందంటే ఒక జీవితకాలం ఏదోకమైన కర్మలు చేస్తే ఇంత ముగిలి ఉంటాం ఒక జీవితకాలం కష్టపడి చేస్తే కర్మలు చేసి టైం అంతా కర్మలను చేస్తూ ఉంటాయి అంటే ఇలాగా ఉదయం ఐదుంటికి లేచి పదార్కొండలున్న వరకు కర్మలు చేయాల్సి ఉంటుంది ఏదో సంధ్యావందనము స్నానము సంధ్యావందనము వైష్ణదేవము వైష్ణదేవం భోజనానికి ముందు మాట వైష్ణదేవం చేస్తే ఆ పూట కళ్ళు పుట్ట కర్మలు దాని ముందే అగ్నిహోత్రము తర్వాత వేదాధ్యయనము దీనికి సంబంధించి అధ్యయనం ఉంటుంది కదా పన్నెండింటికి రెండు మెతుకులు తిని మళ్లీ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత అధ్యయనం చేసి మళ్ళీ సాయంకాలం ఐదున్నర ఐదు నింటే కర్మలు ఈ రకంగా ఒక జీవితకాలం కూడా బతికితే ఇంకా మిగిలి కర్మలు మరి కర్మలన్నీ మిగులుంటే ఈ రుణం అప్పులు అప్పులు చేస్తడం అలాగో అదే మరి కర్మలన్నీ మిగులుంటే మరి దాని పూచి ఎవరిది అయిందే కదా పూచి వేదికలదే కదా గృహదార్యతంలో సంప్రతిపత్తి కర్మ అని ఒకటే మీకు ఈ పుస్తకం సంప్రతిపత్తి అంటే ఈ తండ్రి ఏం చేస్తాడు అంటే కొడుకును పిలిచి వాడి వచ్చాడు అరే బాబు నేను ఈ వేదాలు అధ్యయనం చేశాను ఇంకా మిగిలిపోయినవి ఉన్నాయి ఇది ఏమైనా చేస్తే చెయ్యి నేను ఈ కర్మలు చేసుకున్నాను కానీ ఈ కర్మలు చేయలేకపోయాను ఇది నువ్వు చెయ్యి అని ఈ విధంగా వాడు గత చెప్తాడు దీని కూడా సంప్రతిపత్తి ఇచ్చినట్టు ఈ సంప్రతిపత్తి కర్మ అని కర్మ తండ్రి చచ్చిపోయే ముందు విధి ఇది ఇప్పుడు మరి లౌకికులు చేస్తారా తీరా లౌకికుడు కొడుకులను పిలిచి అరే నేను వాడికి పదివేలు అప్పించాను వాడు ఇంకా వడ్డీ ఇచ్చేది తప్పిస్తే అసలు దొంగ కట్టలు చేసుకో అని ఇలా చెప్తాడు కదా అలాగే కాబట్టి ఏమో చెప్పిన ఏమో అవన్నీ చెప్తాడు అలాగే ఇక్కడ వైదికుడు కూడా అవి అప్పు చెప్పాల్సి ఉంటుంది చెప్పి అప్పుడు అలా అప్పచెప్పిన తర్వాత బృహార్మికంలో ఉండేది చూస్తే ఆశ్చర్యం అప్పుడప్పుడు అయిన తర్వాత అప్పుడు విశ్రాంతి లభిస్తుందిట నేను ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్దంగా ఉన్నాను ఎందుకంటే కర్మల కూచి ఆమె తొలగినది అని వాడు చచ్చిపోయేను అనుకుంటారు అంత వరకు అనుకునే మాటే లేదు ప్రయాణం చేయొద్దన్నారు ప్రయాణం చేసిన వైదికుడు చెప్పాడు ఎందుకంటే ప్రయాణానికి వెళ్లాలంటే అప్పుడు అగ్నిహోత్రం ఎవరు చేస్తారు వీడు ఎక్కడో ఊళ్ళో మరో ఊళ్ళో చేస్తారు ఈ విధంగా ఈ ఈ విధంగా ఇహలోకంలో వైదికుడికి బోళ్లంతా వైదికం వ్యవహారం ఉన్నది ఇదంతా పరలోకానికి సంబంధించింది మరి ఇహనమిచ్చే పరవం ఇచ్చే అజ్ఞమిచ్చే ఆహుతిమిచ్చే పుణ్యము అంటే అసలు వీటన్నింటిని పొందాల్సిన జీవిడే లేదని నువ్వు అసలుకే మొసర పెట్టుతుంది ఇది మరి ఈ సమాచారం దీని పద్ధతి ఏంటి ఇది పూర్వపక్షం మనస దోష ఇది దోషం కాదు అందువల్ల సదాత్మనా సత్యుపద శంకరులు ఇక్కడ వైదిక వ్యవహారాన్ని నిలబెట్టి ప్రయత్నం ఏం చేయట్లేదు అలాగే ప్రయత్నం ఏం చేయట్లేదు అదేదో నేను వర్కౌట్ చేసుకోకుంటున్నాను నిలబెట్టాల్సిన అవసరం లేదు ఆ ముఖ్యా నిత్యా వ్యవహారం అనేది అది నేను కర్తను ధారణ సత్యంగా అనిపించినంత కాలమే ఉంటుంది వ్యవహారం ఆత్మ నుండి కర్తృత్వం లేని వాడికి ఇంకా కర్మలేటి కాబట్టి దాన్ని నిలబెట్టి ప్రయత్నం ఆయన చేయట్లేదు అది ఆయన ఏం చేస్తున్నారంటే ఈ సత్యము మిథ్యా అని వ్యవస్థ చేస్తున్నా మరో చోట మరో ప్రయత్నం చేసి ఉండచ్చు ఇక్కడ చేయట్లేదు సత్యము మిత్య అనేది ఎప్పుడు చూసుకోమంటున్నాం సో ఇప్పుడు ఇప్పుడు నెక్లెస్ ఉందని కోళ్ళయి నెక్లెస్ అన్నప్పుడు నెక్లెస్ ఈజ్ అంట నెక్లెస్ ఈజ్ అన్నప్పుడు నెక్లెస్ ఈజ్ యాజ్ నెక్లెస్ అంటే కుదరదు నెక్లెస్ ఈజ్ ఆస్ గోల్డ్ అంటే ఓకే కాబట్టి ఇప్పుడు నెక్లెస్ ఈజ్ అన్న దాంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి నెక్లెస్ అనే నామరూపాలు శబ్దము బుద్ధి నామరూపాలనే శబ్దము బుద్ధి అంటాం నెక్లెస్ అనే మాట దానివల్ల మీకు మనసులో కలిగేటువంటి సంక భావన ఆ మాట వినగానే జ్ఞానం కలుగుతుంది కదా అది ఆ శబ్దమో ఆ బుద్ది అది ఒక ఆస్పెక్ట్ ఈజ్నెస్ ఇంకో ఆస్పెక్ట్ ఉండడం ఇంకో ఆస్పెక్ట్ ఇప్పుడు ఈ శబ్ద బుద్ధులు ఉన్నాయే వీటికి స్వతహాగా ఈజ్నెస్ లేదు వీటికి స్వతహాగా ఉన్నది నామరూపాలు ఆ ఉన్నది బంగారం కాబట్టి ఈజ్ అన్నది బంగారాన్ని నెక్నెస్ అన్నది నామరూపములు ఇది మిత్య అధి సత్యము ఈ రెండు కలిసే ఉంటాయి సత్యం అధిష్టానంలో ఉన్నప్పుడు మాత్రమే మిత్స భాషిస్తుంది సత్యం యొక్క అధిష్టానం లేకపోతే నిక్ష పాటించదు బంగారం అనేదే లేకపోతే నెక్లెస్ ఈజ్ అనే వాక్య ప్రయోగానికి అవకాశం ఉండదు అని ఇలా వ్యవస్థ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నెక్లెస్ యాజ్ నెక్లెస్ నిక్ష నెక్లెస్ యాజ్ ఇట్స్ సోర్స్ యాజ్ ఇట్స్ మెటీరియల్ యాజ్ ఇట్స్ కంటెంట్ సత్యం ఎందుకంటే ఈజినెస్ యొక్క కంటెంట్ కి లేని ఈజినెస్ మాత్రమే చేశారనుకోండి నో ప్రాబ్లం ఇట్ ఈస్ అక్సెప్టెడ్ సో ఆ ఇక్కడ కూడా సత్తు నుంచి ఈ జీవుడు సత్తు యొక్క ప్రతిఫలనమే జీవుడు అన్నాం సో సత్తు యొక్క ప్రతిఫలనం అన్నప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు అద్దం ముందు నిలబడి ఆ ముఖానికి అలంకారం చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అద్దంలో ముఖం బాగా కనపడలేదనుకోండి ఏదో మొత్తి మెత్తిలుగా ఉన్నట్టు కనిపించిందనుకోండి అప్పుడు ఏం చేస్తారు అద్దానికి సబ్బు పెడతారా లేదండి మీ ముఖానికి సబ్బు పెట్టుకుంటారు ఎందుకని అద్దంలో ఉన్న ముఖము అందంగా లేకపోతే దానితో సబ్బు కదా దీనికి ఎందుకు సబ్బు పెట్టడము అంటే మీకు మీరు నోటీస్ చేయకుండా మీరు కరెక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఏంటి అద్దంలో ముఖము యొక్క సత్యత్వము దాని ఎందు లేదు దాని సత్యత్వము ఇక్కడ ఉంది కాబట్టి సత్యమైన ఇక్కడ పెట్టాలి కానీ నిత్యమైన అక్కడ పెట్టకం లేదు అని మీకు తెలుస్తూ అద్దంలో ముఖం చూసుకుని ప్రతిబింబము బాగులేదు అన్ననంతని డాక్టర్కి వెళ్లి ఒక సబ్బు చేతికి వచ్చి ఇప్పుడు ప్రతిబింబం చూసి బాగుంది మీరు ఇప్పుడు దేనిని బాగు చూసినట్టు ప్రతిబింబాన్నే కదా బాగు చేస్తా ప్రతిబింబానికి ఒక శోస తీసుకొచ్చారు ప్రతిబింబానికి శోష తీసుకొచ్చేప్పుడు దేని ద్వారా తీసుకొచ్చాను బింబం ద్వారా తీసుకొచ్చారు కాబట్టి అలాగే ఈ ఈ జీవుడు ఉన్నాడే జీవుడు దీనికి సత్యత్వాన్ని మీరు చెప్పాలంటే నాట్ యాజ్ ద ప్రతిబింబం As a dindam, you can say, it is real. Again, not sadatmana satsatva abhyapagamāta. Jindu kholaktya nama no, antalaya. Tuchya nama non-existent shunyamo void anama antalaya. Nama no, antalaya. If the so, tarangamo is a void then, anta laya. What we are saying is that tarangamo is nothing but the ocean, ananta nama. Kadate, jīvudne యాజ్ బ్రహ్మ ఇటీస్ రూప జీవస్ సత్యూపగమాత్ సదాత్మన స్వతంత్రపరబ్రహ్మ సో సద్రూపంగా జీవిని సత్యము అని నేను అంగీకరిస్తున్నాను తర్వాత సర్వనామీ సదాత్మనైవ సత్యం వికారజాతం స్వతస్టు ఇది కేవలం ఒక జీవుడు గురించి అక్కడ వ్యవస్థ ఇది నామరూపములకి వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ అంత జరగబోయేది అంత నామరూప వ్యాకరణము కాబట్టి యాజ్ రెస్ట్ ఇంకేజ్ అపూర్ణము ఎవ్రీథింగ్ రియల్ యాజ్ రెస్ట్ సదాత్మను సర్వం నామరూప అది సత్యం సద్రూపంగా మాత్రమే ఇవన్నీ కూడా సత్యం అవుతాయి ఆ సత్తుని విడిచిపెట్టి వికార జాతం జాతం అంత సమూహం వికారము అంటే ఎఫెక్ట్ ఒక టామ్ విత్ నేమ్ దాన్ని వికారము ఉంటారు ఒక రూపము దానికొప్పేది దాన్ని వికారము అంటారు ఆ వికార జాతం అనేది తనంత టాముగా అనుభవమేవా అసెక్ట్ కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక సింబాలిజం ఉందనుకోండి ఇది పురాణ గాథల్లో కానీ లేకపోతే మనం చేసే పూజావితంలో కానీ ఏదైనా సింబాలిజం ఉంటే అది చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తామంటే as a, the, the form, as a, a his self is not complete. His self is a, is a, a, a, a supreme position. Jāne molāna dhannaple, jāne satshattva Ṭhāna. A molāna Ṭhīji kācata. Kāpate, būdhā viṣṭhā iku nālu sētmanāji, anam ir anna vantana, cē nālu kūruṣārthana nāna kūrhenca daigamu, anam ir anthana, arī flash-alto andal. అలాగే విష్ణు అంటే మిస్టర్ విష్ణు కాదు సర్వవ్యాపకమైనటువంటి దైవము అని అలా ఫ్లాష్ అవుతూ ఉన్నాం అది లేకుండా కేవలము ఒక విష్ణు అన్న అనవర్ జంతులు మనం స్పెషల్ జంతులు మనం అన్నట్టుగా అంకుల్ దిగ్గ అంకుల్ దిగ్గ అంకుల్లాగా ఆ విష్ణువుని సృష్టి అంటే ఇట్ లీస్ట్ ప్రాబ్లమ్స్ అసలు నిజానికి ఉపాసనా గ్రంథాల్లో దీ జంకుండా ఎక్కడో చెప్పలేదు పోషణ గ్రంథాలను మీకు చిన్నట్లయితే ఆ తర్వాత వచ్చిన విస్తరించిన ఇప్పుడు ఈ రోజుని ఈ రోజున మీకు ఈ దైవానికి సంబంధించిన వ్యవస్థని ఏది నిర్దేశిస్తోంది మీరు ఆలోచన చెప్పండి నాకు ఏది నిర్దేశిస్తోంది ఈ మధ్యకాలంలో గత గత యాభై వంద రెండు వందల సంవత్సరాల్లో వీళ్ళందరూ కలిపి రాసినటువంటి కథలు నిర్దేశిస్తున్న ఈనాడు దైవ దైవ వ్యవహారాన్ని అసలు మౌలికమైనటువంటి ఉపాసనలను బోధించేటువంటి ఉపనిష్రాక్యాలు కానివ్వాలి ఎక్కడ నిర్దేశిస్తున్నాం ఉద్దేశం చెప్పలేదు ఎంతసేపు ఈ చిన్న చిన్న చిల్లర మళ్ళ మధ్య నచ్చినవి ఇవి నిర్దేశిస్తున్నాం ఎవరో నాలుగు పాటల ఆడియో రిలీజ్ చేసి దానికి ప్రచారం పెడతాడు సో దట్ బికమ్స్ ద స్టాండర్డ్ వంశిఫ్ కాదు కనుక కొంత వివేకావంతుడైనట్లయితే దాంట్లో కొంత మంచి కొంత విషయాలు చెప్తాడు వాడు విచ్ ఈస్ నాట్ అన్కామన్ అప్పుడు ఏమవుతుందంటే అన్ని రకాల పిచ్చి పిచ్చి ఇవే రాసి పెడతారు కాదు రాసి పెడితే అదే సత్యం అన్నట్టుగా ఆయన అనిపిస్తూ ఉంటాయి సో ఇది శంకరాచార్యం పరకాయ ప్రవేశంలాగా ఉంటుంది ఆయన తనే లేదే పరకాయ ప్రవేశం ఏంటి అనార్థంగా ఆయన చెప్పి పాఠాన్ని తిన ఆయన పరకాయ ఈ కాలమే నాది కాదు అనుకోవాలని ఈ స్వకాయమే స్వకాయం అనేది లేదనుకుంటే పరకాయం ఏమిటి వాళ్ళని మనం అష్టోత్తర శతనామాల్లో కూడా ఉంటుంది ఎవడో పెడతాడు ఎవడో పెడతాడు ఇప్పుడు మీకు చిత్రం ఎలా ఉంటుందంటే శంకరాచార్యుల అష్టోత్తర శతాలు రెండు ఉన్నాయి సింగూరి వాళ్ళకు వేరు కామకోటి వాళ్ళకు వాళ్ళ శతనా నాలుగు దేశములను స్థాపించిన వాడికి నమస్కారము అనే నామే ఈ కామకోటి దాంట్లో ఏమైనా ఉంటుందంటే నాలుగు దేశములు స్థాపించిన వాడికి నమస్కారము నాలుగు స్థాపించిన సంతోషం కలగల దానికి నమస్కారము ఐదేళ్ళు స్థాపించిన తర్వాత సంతోషం కలగలగా నమస్కారమని నేను నమ్మాలంటే తీసుకుని నా నమ్మాలి ఇప్పుడు ఏం చేయాలి చూసి నవ్వాలా అడవాలా కాబట్టి అలాగే కాదు ప్రతిదానికి కాబట్టి ఈ నిన్న మొన్న రాసిన ఈ చిల్లర చిల్లర నల్లర కదుర్లు విని రాసిన కోటలు రాతలు పెట్టుకుని దీన్ని బట్టి ఈ వాంటూ ఈ వాంటు ఎస్ఎస్ ద హిందూ ధర్మం వెరీ ఎన్షియంట్ ధర్మం కదండి దాని చుట్టూ సొనిచ్చే డ్రాస్ హెస్ డెవలప్డ్ వెన్షియంట్ ధర్మం నాకు హస్చనిస్తుంది బైబుల్లో ఉన్న పవిత్రత క్రిస్టియానిటీగా ఉంటది ఫీస్ట్ చాలా వేళ ఆయన పేరు మీద వచ్చిన రెలిజియంలో మనుషుల్ని స్టేట్ పెట్టి బతికొండగా కాల్చివారు ఇది ఏమో రెలిజియం ఆయన దయా దయాధి దయా ఇప్పుడు కరుణ కరుణలే నూర్తి భవిస్తే ఆ వ్యక్తిత్వం ఆయన పేరు మీద వచ్చిన రెంజియంలో ఆ రెంజియస్ సమావస్థను ఎవరైతే నైవేట్ చేస్తారని కేసు నిర్ణయిస్తారో లేకపోతే లటికం చర్చ అధారి నిర్ణయిస్తారో ఆ వ్యక్తుల్ని ఆ పబ్లిక్ స్క్వేర్ లో మధ్యలో వాటా ఒకటి పాటి దాన్ని కట్టేసి చుట్టి కట్టెన్ని తెచ్చి నిప్పంపించి జనాలు అలా చూస్తూ ఉంటుంది కదా బీసీకి వాటి హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ నేమృష్ అంటే కేథలిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం అని ఆశ్చర్యం వస్తుంది సోనే గాడ్ గాడ్ ధర్మాన్ని బోధిస్తే ఢిల్లీలో వచ్చి ఆ ధర్మాన్ని ఆర్గనైజ్ చేసి రిలీజియన్ రూపంగా తీసుకొచ్చిందని సాంగ సో ఆ విధంగా సో సింబాలిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనం వికార జాత నామరూపముల సముదాయం ఉన్నదే స్వతస్థు అనురూపమేవా అది నిత్యం నామరూపములు సత్యం కాదు నేను గృహదాలను కనుక చూస్తున్నా ద్వితీయార్థము కానీ హిరణ్యగర్భ స్వరూపము అది అది శగణము అది యథార్థం స్వతహాగా యథార్థం కాదదు అది అవిద్య కల్పితమని కొట్టుకారు సార్ కూడా అన్నారు పైగా అవిద్య ఎందుకంటే హిరణ్యగర్థ అంటే సమస్టు నామరూపాలు నేను వంద రూపాయలు నిత్యం అంటే సంవత్సరం వంద రూపాయలు ఏమవుతున్నాయి అది నిత్యం ఇది కాబట్టి ఒక్కటే సత్యము నిర్గుణ నిరాకార అఖండ అద్వితీయ సత్యం అది ఒక్కటే సత్యం ఆ రూపంగా అన్ని సత్యమే సమంత తాముగా ఏదీ సత్యం కాదు అంతా నిత్యం కాబట్టి దానికి ఎప్పుడు కనెక్షన్ ఇచ్చుకుంటే పోవాలి అంతేతం ఎప్పుడూ కూడా పరమాత్మ స్వరూపానికి ప్రతిదాని కనెక్షన్ ఉండాలి భాగవతంలో చోట కేశవ స్థితి వస్తుంది కేశవుణ్ణి స్థూపించటం కేశవ స్థితి కేశవుణ్ణి మరకథశ్యామ వర్ణాయ నీలమేఘ్యామ వర్ణము గలవాడు నారాయణాయ నారాయ నరవ రూపంగా నారాయణ రూపంగా వచ్చాడంటే వస్తుంది అది వెంటనే మనోరుద్రాయే సంఘవే అని వస్తుంది మనశివాయ మనోరుద్రాయ మనశంభవే శక్తిధరాయ అని వస్తుంది భాగవతంలో ఏం వస్తారు దీనికి అర్థం ఎండ వస్తారంటే శివాయ మంగళస్వరూపుడైన శ్రీహరి కొరకు నమస్కారం అక్కడ నమస్కారం శ్రీహరికి రుద్రాయ ప్రళయకాలంలో సర్వమునం సంహరించి శ్రీహరి కొరకు నమస్కారము శక్తి ధర అంటే కుమారస్వామి ఆయన ఎవరో లేరని కాదు శక్తి ధరాయ శుక్రదస్తమ గుణములనే మూడు శక్తులతోటి ఈ జగత్తుని నిర్వాహం చేస్తున్నటువంటి శ్రీహరి నమస్కారము అంత శ్రీహర సోడ్ అండ కాబట్టి తర్శాను ఫలి చేసి ప్రశానిఫికేషన్ అనేది ఒక పొరుతి జ్ఞానం లేకపోతే ఒక ఉపాసన కోసం చేసినంత వరకు పర్వాలేదు కానీ ఆ మూలతత్వాన్ని విరించి పెట్టేసి నామరూపాలను పట్టుకు వెళ్ళాడడం అన్నది అది అన్నివైపునవుతుంది కాబట్టి వికారజాతం స్వతస్థు అనురూపం లేదా ఆమె రూపంలో ఏదైనా కూడా ఏదైనా కూడా అది స్వతహగా స్వతహాగా సత్యం కాదు స్వతహాగా అనురూపం విత్ ది సత్ పెదు లైక్ ఆభరణాలన్నీ కూడా బంగారం రూపంగా సత్యం మీరు ఆభరణాన్ని అమ్మాలనుకోండి ఆభరణాలు ఇచ్చండి దీన్ని అమినా ఏమి రాదంటారా అంటే ఆభరణం నిచ్చనిదా బట్ యాజ్ గోల్ ఇట్ ఈజ్ ఓకే గివ్ ఐ గు మనీ తి అని వాడు వాడు కొనుక్కునేవాడు యాస్ గోల్ కొనుక్కుంటాడు సో ఈ ఆభరణాన్ని కొన్నివాడు నేను చూశాను ఆ టోకన్ వేసేప్పుడు బంగారం టోకన్ వేసేప్పుడు మహిళ వంకాయ టోకన్ వేసినట్టుగా పెద్ద పెద్ద సిద్ధులు ఏవి ఉంటాయి కదండి చిన్నది ఉంటుంది కదా ఆన్ ప్యాన్ ను చిన్న తింటుంది ఈ నెక్స్ సర్వీస్తో వాడి దగ్గర ఒక పట్టకారం ఉంటుంది దాంట్లో ఇలా మరపేసి దాంట్లో పెడతాం అవి ఏం చేయాలి నెక్వెస్ పాడైపోతుంది అంటే వాడి కొంత ముందు నెక్వెస్ కాదు నెక్వెస్ పాడైపోతుంటే వాడు నెక్వెస్ కొంటే ఇది ఎక్కువ వాడి వ్యాపారం ఎక్కువ అమ్మడం ఎక్కువ స్తో వాడి వ్యాపారం మరి ఏమిటి కొంచెం బంగారం కొంచెం సో సంభం వికారో నామధేయత్వాట్ అసలు ఎక్కడైనా సరే వికారము అంటే రూపము గలది అండ్ దెన్ హ్యాంగ్ ద నేమ్ ఆ నామ రూపాలు వస్తే ఇంకా అది నిక్షనా ఇంకా ఇంకా అది సత్య సాన్స్ దానికి లేదా అంటే హౌ వాచారంభం వికారో నామధేయం ముస్తికి సత్య విచ్చిప్తత్వాత యు ఆర్ సెరీంగ్ పరిషత్ ఉపనిషత్తు ఏం చెప్పింది వాచా ఆరభ్యే నువ్వు నోటితో దానికెదినా ఒక నోటితో మాట్లాడే మాట్లాడి దానికి ఒక నిర్దేశం చేసా ఉంటే అయిపోయిందండి నిశ్చయ్ వాచాంభం అవసరమైనవి ప్రవాసం ఏం మాట్లాడకుండా నవ్వుస్ కూర్కుని ఊరుకుంటే నీకు అర్థం లేదా అదే శక్తి కానీ పాజిటివ్ నోటితో అంటే పాజిటివ్ దానికి ఒక డిస్క్రిప్షన్ ఇస్తే కేసు ఇది ఇది హ్యూమర్ మరైతే ఎలాంటి శాస్త్రం ఏం చేస్తుంది అన్ని నామాలను నిషేధించుకుంటూ పోతుంది ఏది పాజిటివ్గా చెప్పదు నామరూపము అని ఒక విశిష్టమైన సకారాత్మకమైన వర్ణం ఇచ్చిందంటే నిశ్చయపోతుంది ఎందుకంటే అచారం మహణం వికారో నామధేదం నిత్య ప్రస్తుతం సో శని అనుభవాలంగా ఆయన మాట అనుకుంటాడన్నా ఐఎస్ వెరీ తిరిగి కలిసిస్తాడు ఆయన ఏమన్నాడంటే చూడు ఈ సత్యాన్ని తెలుసుకో అని తెలుసుకున్నాక ఏం చేయాలి చేసేది ఏముండదు తెలుసుకో నిజానికి ఆయన ఇది వేసి సెడ్ ఆయన ధైర్యంగా నేను మెచ్చుకున్నాను ఆయన ఏమన్నారంటే నువ్వు చేసేది ఉందన్నావంటే స్పిరిచువాలిటీకి దూరం అయిపోతావు చెయ్యడం అనేది ఒకటి మొత్తం నువ్వు అదే బ్రమ స్పిరిచువాలిటీ దీని నథింగ్కి దిడ్డాను దీవ్వి తిదిన్నారు అంటే చెప్పాలి ఎందుకంటే మీరు కర్మ చేసేవనుకో నీ చేసేవాడివి కర్మ అది చేయగలిగేది అయితే ఏంటంటే డివిజన్ వచ్చేసి ఇంక నో మార్ రియల్టీ అది స్పిరిచువాలిటీ కాదు జస్ట్ నో ఇట్ దా నో ఇట్ దెన్ వాట్ నోట్ ఆఫ్టర్ నోఇ వాట్ ఆల్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపన్ మీరు తెలుసుకోండి తెలుసుకుంటే తర్వాత ఏమైతే జరగాలో అది జరుగుతుంది మహాత్ములు అలాగే ఉంటారు జ్ఞానానికి పూర్ణమైనటువంటి స్థానాన్ని సందర్భంలో అది ఒక అగ్రహం కాబట్టి అది ఒక ఉద్దేశం ఇప్పుడు దీనికి ఓ మహాత్ముడు దృష్టాంతం ఇచ్చాను నిప్పు నిప్పుకుంటే కాలు తింది అని మీకు తెలుసు అది ఎప్పుడు తెలిసింది చిన్నప్పుడు తెలిసింది ఎప్పుడో ఒకసారి తెలిసిందో తెలిసిన తర్వాత ఏం చేశారు మీరు ఏం చేసేది ఏంటండి ఆ నాలెడ్జే అది ఎవ్రీథింగ్ అబౌట్ దట్ నాలెడ్జ్ ఎందుకు నటింగ్ మీకు దమ్ ఎబోట్ అది ఎందుకు అది ఎందుకు ఏంటిది అది దట్ నాలెడ్జే హెల్ప్స్ సింపుల్ లైఫ్ యూ హ్యాపీ లైఫ్ ఎందుకంటే ఏది జరగాల ఏది జరగాలి నిప్పు వస్తుంది అనుకోండి కొంచెం అడుగు పక్క తెయడం అనేది జరగాలి జరుగుతుంది సపోజ్ చుట్టుపక్కల ఎక్కడా నిప్పు లేదనుకోండి అడుగు పక్క తీడ ఏమి అంటే కాన్షియస్ అయిపోతుంది ఆర్ నాట్ కాన్షియస్ అయిపోతుంది సో సో అండ్ అర్థం అండి ఇప్పుడు మీ చేతిలో ఏదైనా పెట్రోల్ ఏదైనా అనుకోండి ఎవడైనా నిప్పున్న వాడు దగ్గరికి వస్తున్నాడు అనుకోండి అప్పుడు ఏం చెప్తారా ఏ దొరకపో అప్పుడు ఆ నాలెడ్జ్ ఎట్లు చెప్తుందా ఈ కట్న చేయాలని నిజే రాసి పెట్టుకుంటారా అని దూరంగా బాగుంటారు ఎందుకని దాని దగ్గరికి వస్తే ఇది పెట్రోల్ అంటుకుంటుంది నీ పెట్రోల్ అంటుకుంటే నా శరీరానికి నిప్పు తగ్గుతుంది నిప్పు తగిలితే నేను కాలుతుంది అది తేల్తుంది సో నాలెడ్జ్ నాలెడ్జ్ విని హెల్ప్ యూ టు ప్రొసీడ్ వీళ్ళు అవసరమైతే చేస్తారు ఏది చేయడం మానివాల్సి వస్తే దాని గురించి అసలు చర్చ లేదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నాలెడ్జీ యాక్షన్ నాలెడ్జీ జ్ యాక్షన్ వాటి ఆఫ్టర్ నాలెడ్జీ అడిగేది ఉంటాడు గుర్రెని వాడని వాడికి విషయం తెలియక అడుగుతాడు జీవుడు ఏడు అంటే చేయాల్సిందే ఉంటుంది వస్తే స్వామి అనుభవానందాలు వస్తే ఏం చేస్తాడు సో అప్పుడు అనుకున్నా ఇంకా మహాత్ములే ఆ శాస్త్రాన్ని చక్కగా బోధించే మహాత్ములు ఉన్నారు లోకంలోనే పట్టాల సో కాబట్టి వికారం రామధ్యత్వా నువ్వు నామ నామరూపములంటే అది నిత్యం చెప్పి చెప్పడం అయిపోయి మళ్ళీ దాన్ని ఇప్పుడు కొత్తగా తిరిగి తోడి పనివ్వలేదు తివో పీపీ కూడా అంటే నామరూపాలకి ఏ గతిపెట్టిందో నీ కూడా అదే గతిపట్టింది అంటే పేరు పెట్టేవా లేదా నువ్వు నామరూపాలు ఉపాసన పెట్టి నామరూపాలు తీసుకొచ్చేవి కూడా నిత్యమే అంతకంటే ఎక్కువ సత్యత్వం అక్కర్లేదు ఇందులో న్యాయం చెప్తున్నారు ఈ న్యాయం ఇస్తున్న దాన్ని నాకు నేను ఒకసారి గతకుముందు మీకు న్యాయం అంటున్నాము యక్షాను బలి న్యాయప్రసిద్ధి అది న్యాయం ఒకటి ఉండదు లోక ప్రసిద్ధమైన న్యాయం లేదంటే యక్షానురూపో బలి యక్షుంటే దేవతనుకో దేవతకి బలిద్ద నైవేద్యం వెలద్దరు నలుగుతూ ఆహార నైవేద్యాలు అంటాం నైవేద్యం లక్ష్యాగలిసి ఆ దేవతకు తగ్గట్టుగా ఉంటుంది నైవేద్యం సో ఇప్పుడు దేవాలయాల్లోకి మీరు వెళ్ళాలనుకున్నా అనుకోండి ద్వారబంధం ద్వారపాలకుడు ఉంటుంది అంటే ద్వారపాలకుడి కూడా వెళ్ళని దేవుడి క్షేత్రపాలకుడు ఉంటుంది ఆ క్షేత్ర ఉంటే నేను దృష్టాంతం చెప్తున్నాడు ఇవన్నీ మీరు పట్టించుకోకూడదు మొత్తం ఉన్న ఆ క్షేత్రపాలకుడికి నైవేద్యం పెట్టాలనుకోండి అక్కడి నుంచి సత్యనారాయణ స్వామి ప్రసాదం పెద్ద జిందుకు నుండి వ్యక్తిస్తున్నది ఏంటండి ఎక్కడో వా అతిపెళ్ళు అలా తొక్క పక్కకు తీసి ఇలా ఇలా అంటారు అనే అసలు ఒకరి ఎక్స్ తీసిన క్షేత్ర రాష్టం కాలేదు చాలు ఇది అంతగా ఎక్కువ అసలు ఇంత లోపల असर मूल विरापत की मतलब नैवेद्य पच्चे मूल विरा की अंतर नैवेद्य दिल्ली की क्षेत्रपालको द्वार पालक नैवेद्यमे मूल विराट के बड़ता अलाकूद अभी जैतक अंदर विवाह के वेदी मन खरीद बहुमानी अभी टी सर से ఆ చేరా పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళాడు ఒక చేపట్టి తీసుకు దక్షిశ పాతి రూపాయలు చూస్తారా అనిస్తారు అలా అయినారా ఖరీదైన వస్తువు పెళ్లి కొడుకు పెద్దటి వీడికి ఒక పాతి రూపాయలు అంటే వీడికి వెళ్ళి వీడికిచ్చి అలా మెల్లిపోతాను యక్షానరూపం బలిహి ఇది న్యాయ బలిహియక్ష అను నైవేద్యప్పుడు యక్షనికి తగ్గట్టుగా ఉంటుంది సో నేను కృషి చేస్తూ కూర్చుని నియోజకవేస్తురా చందరంగా కూర్చుని ఏం చేస్తున్నాను మేధానంద పురి అని హక్కున్నా ఆయన కూర్చున్నారు ఇటు పక్కన ఇంకో పెద్దలో హక్కు ఇదిగేమో ఎవరో ఒకరి పెరిగే స్వీట్ స్వీట్ ఉంటే లడ్డూ వడ్డించుకుంటూ వస్తున్నారు వడ్డించుకుంటూ వస్తే నిన్న అర్థం చేస్తున్నాడు మేధానంద పురి గారిని తీసుకొచ్చారు ఆయన నేను సన్నగా ఉంటాను ఓ లడ్డూ వస్తే చాలా వచ్చా వీరు కూడా ఒక లడ్డూ వేయ మనసు కనపడుతున్నారు కదా అన్నారు ఒక లడ్డూ వేసే ఆ పక్క చే ఆధ్వర్య దేశాలు ఆయన చాలా బెత్తగా ఉన్నారా మనిషికి చూసి పంపించారు రెండో మూడో వస్తుదాకాలు ఊరుకోవాలి లక్ష్యాల రూపం బలిహి రై కూ లక్షాల రూపం బలిహి యక్షికి అనుకూలంగా నైవేద్యం ఇప్పుడు ఇక్కడ న్యాయం ఏమిటంటే చూడండి భోజ్య ప్రపంచమే ఉన్నది భోజ్య జగత్తు ఈ భోజ్య జగత్తు నిత్య సత్యం ఏమిటి ఈ భోజ్య జగత్తు నిత్య అయినప్పుడు ఈ నిత్యా భోగ్యముని భోగించాల్సిన భోక్త సత్యం ఒక్కర్లే వాడి నిత్య అయితే సరపడుతుంది నిత్యకి నిత్య సరిపడుతుంది కాబట్టి భోక్త అనేది ఆ జీవుడు వాళ్ళని సత్యం చేసి పిచ్చ అవసరం లేదు ఎందుకంటే వాడి ప్రశ్న అదే ఇహలోక పరలోకములు లేహలోకంలో భోక్తముడు జీవుడు ఇహలోకంలో మీరు చేస్తారు దేనికోసం భోక్త కోసం పరలోకంలో పుణ్యులు చేసి పరలోకంతో వెళ్తాడు వీటి అంటే ఇది భోక్త కర్త ఎక్కువతో అది భోక్త కాబట్టి సో ఇహలోక పరలోకం నిర్వాహం చేయాలి ఇప్పుడు ఇహలోక పరలోకాలను నిలబెట్టాలి వాటికొక గృతి కల్పించాలి కదా ఎందుకంటే నిత్యాన్ని పెట్టి అంటే అప్పుడు అంటున్నారు ఆయన యక్షాన రూప బలిసి పరలోకాల రెండు నిత్య ఆ నిత్యా ఇహలోక పరలోకములకు వాటిని బోధించటానికి కావలసిన భోక్త జీవుడు కదా వాడు నిత్యా నిత్యత సలపడపడ్డాడు చాలు దీనికోసం సత్యజీవుడు అక్కర్లేదు ఇచ్చా పరలోకాలను భోగించటాన్ని లక్షాలకు పోగలిసి కాబట్టి జీవితం ఇచ్చేట అందల్లో నష్టమే ఉండదు అర్థమైందండి పాయింట్ తర్వాత అత సదాత్మన సర్వవ్యవహారాణం సర్వ వికారాణం చా సత్యవం సతేన్యత్వే అనుగుతత్వం అని ఒక వ్యవస్థ చేస్తారు ఆయన యక్ష్యానికికో బలికి ఆయన వివరించలేదు న్యాయం ఇచ్చేసి ఇది లేదు నేను వివరించాను మీకు భక్తి భోగ్య భేదాన్ని తీసుకొచ్చి ఆ యక్ష్యానికికో బలికి న్యాయాన్ని ఈ సందర్భంలో ఎలా అప్లే చేయాలో నేను చెప్పాను ఇది నా ఫర్దర్ ఎనివే సో కాబట్టి అపహా కాబట్టి సర్వం వ్యవహారములు లౌకికం గాని వైదికం గాని వ్యవహారం అంటే ఇంతకు ఇచ్చారు మీరు మీరు లౌకిక వ్యవహారంలో ఏం చేస్తారు ఎవరికో పని ఓ వంద రూపాయలు ఇచ్చి వాడికైతే సేవ చేయించుకుని ఆ సేల యొక్క సుఖాన్ని మీరు అనుభవిస్తారు ఇది లోకల్ వ్యవహారం వైదిక వ్యవహారం అంటే ఏం చేస్తారు పుణ్యాన్ని సంపాదించి కట్నం చేసి పుణ్యం సంపాదించి ఈ పుణ్యాన్ని స్వర్గానికి పట్టుకు అక్కడ ఆ పుణ్యం ఖర్చు పెట్టి ఏదో సేల భోగాన్ని అనుభవిస్తారు మౌలికంగా ఒకటే అండి వ్యవహారం అంటే ఉంది లౌకికం ఏంటి వైదికం ఏమిటి అంతా ఒకటే సంతకులు కొన్ని చోట్ల చాలా కర్కషంగా తోసి ఒకడు అన్నాడు బ్రహ్వానికల్లో ప్రథమ భాగంలో వస్తుంది నేను ఇలా చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను రాసినప్పుడు అవన్నీ ఎక్కడో కూర్చుంటాయి ఆ సమానికి అలా వస్తూ ఉంటాను సో దాంట్లో ఒక ప్రసంగం ఉంది ఆ ప్రసంగం చదివితే కళ్ళు తింటాయి అదేంటంటే కామ్యకర్మలే సరే మేము ఒప్పుకున్నాము కామ్యకర్మల్ని సర్వాత్మగా పరిచారం చేసేస్తాము నిత్య కర్మలు తప్పనిసరి నిత్యకర్మలకి ఫలమనే ప్రసక్తి లేదు కనుక కాబట్టి నిత్యకర్మల్ని తప్పనిసరిగా చేయాలి కాబట్టి సన్యాసాధికారి పక్కన పెట్టాల్సి ఉంటుంది సర్వకర్మ సన్యాసం అనేది పొట్టగదు నిత్యకర్మల అవసరం గనక నిత్యకర్మలలో ఫలప్రసక్తి కూడా లేదు గనక కాబట్టి కార్మ్యకర్మల కంటే ఒక విలక్షణమైన స్వరూపం వాటికి ఉన్నది వాటిలో ఫలప్రసక్తి లేదు కాబట్టి ప్రతి కూడా నిత్యకర్మలను చేయాల్సిందే కాబట్టి సర్వకర్మ సన్యాసమే కుదరదు అని గొప్పపక్షం దాని మీద ఆయన అంటారు చూడే దీన్ని కార్మికర్మ పరిత్యాగం చేయించడం కోసం నిత్యకర్మలను సెపరేట్ గా అంటే మాత్రం చేస్తే నిత్యకర్మలు అవి సర్వాత్మన ఫలప్రసక్తి లేనివి అని చెప్పగల నువ్వు ఏ కర్మమైనా సరే ఎక్కించ ఫలప్రసక్తి లేకుండా ఉండనే ఉండదు కాబట్టి ఫలప్రసక్తి అనేది నిత్యకర్మల్లో అంత గట్టిగా ఉండదు ఈ కామ్యకర్మలో ఉన్నంత అధ్వాన్న అంత నిర్లజ్జగా ఉండదు ఇంటికి ఎక్కడ కూడా నిత్యకర్మల్లో రాగద్వేషాలు ఏంటో నిత్యకర్మలు ఉంటాయా అని నిత్యకర్మ చేసే వారికి రాగద్వేషాలు ఉంటాయా ఉండగా సన్హాందనం చేయకపోతే నాకేదో పంపకూ ఉంటుందో ఏదో ప్రత్యాయం వస్తుందనేటువంటి అభిప్రాయం ఉంటుందా ఉండదా ఆ కర్మ ఏంది రాగా ఉందా లేదా ఎందుకంటే రాగద్వేషాలు ఉన్న తర్వాత అవి అది కూడా సర్వకర్మ సన్యాసంలో ప్రేష్పించబడతాయి ఎక్కువ ఒకరిక చూపించి నిత్యకర్మల్ని ఎలా తీసి చాలా నిరాదరణ భావంతో కొట్టి పారేసే నేను అది అనువాదం నేను చాలా ఫీల్ మై గా ఇది లైవ్ ఈ ప్రకరణం దీన్ని మనం ఇక్కడ రాసేస్తున్నాం అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యాను ఇస్టేజ్ లేవండి దోహతయితే సర్వకర్మ సన్యాసం అని ఆయన అంటూ ఉంటే మన వాళ్ళం దాన్ని కాదండి అనుకుంటుంది సుంతి ఎలా చెప్పింది దనుషికారులు ఎలా చెప్పారు మనం మనం చెప్పడం మనకు కూర్చుంది మనం నచ్చకపోతే దాని రోజులు కాకపోతే సర్పంచం ఆనస్టీ ఉండద్దు మరి లేకపోతే ఆనస్టీ ఆఫ్ పర్కస్ లేకపోతే ఇది నెవర్ రీచ్ దిపోయింది ఆనస్టీ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ సాధకుడు యొక్క వెరీ ప్రథమ లక్షణం ఆనెస్టీ ఆనస్టీ లేదని ఈ శుద్ధి ఆనస్టితో హింసను ఇది వాక్యమని నేను చదివాను ఇది నాకు అర్థమైంది ఇది నా జీవితంలో ఆ ట్రూ టు ఇట్ అనే ఆనెస్టీ లేని వాడికి వాడికి వేదాబం అవ్వదు కదా ఇంటలెక్చువల్ ఆనస్టీ అది ఇంటెగ్రిటీ ఉండద్దు తపస్తుదే అనిదే సో సర్వ వ్యవహారములు సద్రూపంగా సత్యములే సర్వ వికారానంటే సత్యత్వం సర్వ వ్యవహారములు సర్వ వికారములు వ్యవహారం అంటే కర్మ ఉంటుంది దాంట్లో క్రియ ఉంటుంది వికారములు అంటే కేవలం నామరూపాలు నామరూపములతో కూడిన క్రియ అన్నప్పుడు వ్యవహారం సో అన్ని వ్యవహారములు అన్ని వికారములు కూడా సద్రూపంగా సత్యములే సద్రూప ఆ సత్య నుంచి నువ్వు సెపరేట్ చేస్తే సతహా అన్యత్వే ఆ సత్వ నుంచి నువ్వు సెపరేట్ ఎప్పుడైతే చేసావో అణువితత్వం అవి నిశ్చేతత్వం కాబట్టి ఇది అని వ్యవసాహ అంతేతనే ఎప్పుడు కూడా ఆ సద్పంతో ఆ నిర్గుణ పరబ్రహ్మతోటి సంబంధాన్ని అలా అతిపెట్టుకోవాలి విష్ణు అంటే నిష్పర్ విష్ణు చేసి కూర్చోపెట్టకూడదు సర్వవ్యాపక పరమాత్మ అనేప్పటికీ మీరు ఒక రూపంగా ఆరాధిస్తున్నా కూడా పర్వాలేదు ఆ కనెక్షన్ అలా పెట్టుకోవాలి అంతేగాని ఆ కనెక్షన్ బ్రేక్ అయిపోకూడదు నేను అబ్జెక్ట్ చేసింది ఆ కాంటాక్ట్ బ్రేక్ అయిపోయి ఈ నామరూపాలని ఆ తత్వం నుంచి సెపరేట్ చేసేసి మీరు ఎప్పుడైతే దాన్ని సపరేట్ గా చూపిస్తారో అప్పుడే దాని కింద పవిత్రమంతా అప్పుడు చెప్పిపోతుంది వాస్తవంలో హిందూ ధర్మానికి ఉన్న విశిష్టత ఏంటంటే ప్రతి స్పిరిచువాలిటీ అనేప్పటికీ త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయి వన్ ఈజ్ రిచువలిజం రిచువల్స్ సెకండ్ ఈజ్ మైథాలజీ థర్డ్ ఈజ్ ఫిలాసఫీ నీకుంటా సో కర్మ ఉపాసన జ్ఞానము కర్మ భక్తి జ్ఞానము అనేది ఉంటాయి మీరు గేత చూడండి మొదటి ఆరాధ్యాయులు పేరేమిటి కర్మ కర్మ కర్మభారం కర్మ గురించి చెప్తారు కర్మయోగనాన్ని వస్తాయి కదండి రెండవ ఆరాధ్యాయములు భక్తి భక్తి సత్కము అంట కర్మశప్తం భక్తి సత్కం మూడవ ఆరాధ్యాయులు పదమూడో అధ్యాయం నుంచి మొదలు పెట్టి జ్ఞానశక్తము కర్మ భక్తి జ్ఞానం మూడు భాగతంలో కూడా మూడు కింద చెప్తారు సో ఈ మూడు కలిస్తే ఇట్ బికమ్స్ అ స్పిరిచువాలిటీ సో కర్మ ఇస్ ది రిచువల్ దెన్ ఉపాసన ఆర్ నైాలజీ ఆర్ భక్తి డివోషన్ అందు ఫిలాసఫీ ఇప్పుడు ఈ కర్మకి ఫిలాసఫీ మన హిందూ ధర్మం యొక్క విశిష్టత ఏంటంటే ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ థింగ్ ఇస్ ఈ నూడు కలిసి ఉంటాయి హిందూ ధర్మంలో ఇది నేను హ్యాపీస్ ది టెంపుల్ అంతా పెద్దగా మెన్షన్ చేసానేమో అని గుర్తున్నాకు వెరాజ్ సొసైటీలో ఈ నూడు బ్రేక్ అయిపోయింది వాళ్ళకి మైథాలజీ అండ్ రిచువల్స్ ఉన్నాయి దట్ ఈస్ ది వ్యాటిక్ రిలిజన్ రిచువల్స్ ఉంటాయి ఏదో బాప్టిజం అని ఇదని ఏదైనా రిచువల్స్ ఏమో వస్తారు తర్వాత ఏమో మైథాలజీ ఉంటుంది ఇది మేది అని ఇంజులని ఇలాగేదో మైథాలజీ ఉంటుంది ఫిలాసఫీ జీరో సున్నా బండ సుమ బండ సుమే బండి సున్నా సున్నా ఫిలాసఫీ ఏమీ లేదు పైగా ఈ మైథాలజీ రిచువల్ పా ఫిలాసఫీతో విరోధం ఎట్లా ఇంట్రెస్ట్ వెళ్ళే ఇది అప్పటి మైథాలజీ అండ్ వాళ్ళు వే ఆమె నాట క్రిస్టీ అని అనవసరం మాట వస్తారు जपोस। जपोस। But the modern development of Hindu society is philosophy అరిస్పాటల్ చెప్పొచ్చు జలీయాలు చెప్పొచ్చు ఎదురువరిని చెప్పొచ్చు ఫిలాసఫీకి దీనికి దగ్గరికి రాని వారు శత్రుత్వం ఇన్ హిందూ ధర్మ ఆల్డి త్రీ ఆర్ అంటే గ్రేక్ గేటెక్స్ ఇట్ ఆల్డి త్రీ ఆస్పెక్ట్స్ ఉపనిషెక్స్ లో ఏదో ఒకటో ఒక్క కర్మను బోధిస్తారో ఆ బోధించే సందర్భంలో ఉపాసనలు చెప్తారో తత్వం అన్నీ ఉంటాయి బట్ ది మోడర్న్ డెవలప్మెంట్ ఇన్ హిందూ సొసైటీ ఈజ్ ఫిలాసఫీ గ్రేక్ జ్ఞానం సెపరేట్ అవుతాయి వీళ్ళు ఈ కర్మవాదులు జ్ఞానశత్రువులు అయిపోయారు ఈ భక్తివాదులు ఈ మైథలాజికల్ పీపుల్ జ్ఞానశత్రువులు అయిపోయారు జ్ఞానం నుంచి దూరం దూరంగా జరిగిపోయారు వీళ్ళకి ఇప్పుడు ఏ క్రిస్టియానిటీకి పచ్చిందో ఆ గతిలో పడే ప్రభావంలో వీళ్ళు ఉన్నారు సో దట్ ఈస్ కనుక జ్ఞానాన్ని అలాగా పవిత్రంగా అజ్ఞానం ఉందనుకోండి ఉపాసనకి దెర్ ఈజ్ ద బేసిస్ ఫర్ యువర్ డివోషన్ అని వారి మైథాలజన్ ఉంది ఆ ఉపాసన మూడభక్తి కాకుండా చాలా చాలా వ్యక్తి వ్యక్తంగా భక్తి నడుస్తూ ఉన్నాడు సో రిలీజియన్ గౌట్ ఫిలాసఫీ బ్లైండ్ అండ్ ఫిలాసఫీ సౌట్ రిలీజియన్ అని అన్నాడు ఐన్స్టైన్ సో ఇంటిగ్రేషన్ అది లేకుండా జ్ఞానాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదు కాబట్టి ఎందుకంటే జ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు పక్కన పెట్టేశారో విఆర్ స్టక్ విత్ నామరూపా వికారంతో మిగిలిపోయారు అది మనుషులు మిచ్చ అందుబంతుంది ఇంకా అక్కడ నుంచి పట్టబద్ది కట్టుకున్నాడు బంగారు ఎదిగట్టుకున్నాడు అది కట్టుకున్నాడు అంటే ఇలానే అడుగుడితే అది చాలా సందర్భంగా తయారవుతుంది ఆల్ టైం ప్రాబ్లమ్స్ అండ్ సొసైటీ ఇస్ డివైడెడ్ సొసైటీలో సోషల్ హార్మోనీ అన్నది అది ఒక నిద్యం అయిపోయింది ఎక్కడ కనపడకుండా సోషల్ హార్మోని అటువంటి చాలా దుస్థితి నిర్మాణం అవుతుంది సో కనుక ఈ సత్తుతోటి ఆ ఫిలాస్ఫిలాసాఫికల్ ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవించి పెట్టకూడదు ఫిలాసఫర్స్ స్టోన్ అంట అది దట్ హ్యాస్ టు బి గే దాని యొక్క ఆ ఉండాలి జ్ఞానాన్ని ఆ జ్ఞానము దాన్ని ఇక్కడ భక్తిలోనూ కర్మలోనో ఉండి కేవలం నామరూపాలు అయిపోతుంది కర్మాభక్తి ఏంటో నామరూపాలు కదండి కేవలం నామరూపాలైపోతే అనుహితం అయిపోతుంది అసత్యం అయిపోతుంది అలా కాకపోతే ఇది నశ్చిత్ కాబట్టి ఈ విధంగా ఈ సత్యమో అనుభతమో అనే వ్యవస్థను ఎప్పుడైతే స్పష్టంగా చేశామో యక్షానరూప బలిహి అనుతమైన ప్రపంచంలో సుఖ దుఃఖాలను అనుభవించడానికి సత్యధి రక్కర్లేదు యక్షానరూప బలి ఈ అనుభూతానికి ఆ అనుభూతం సరపడుతుంది డెంబీ డెండే కాబట్టి నిత్యా జీవులతో పని అయిపోతుంది దాంతో కావచ్చు చేస్తామని చెప్పారు పైగా సత్యం అంట ఈ అనుభవ ప్రపంచంలో భోక్తులకు వీడి భోక్తం ఇదే అనుకుంటూ ఉంటాం అంటే దీనికి సత్య దీవుడెందుకు కానీ స్వర్గానికి స్వర్గం ఇచ్చే స్వర్గానికి వెళ్ళి వాడు సత్య ఎందుకు యక్షాన రూపం బలిసి వి సాటిస్ఫైడ్ విత్సా దీగా ఒకరికి అని చెప్పారు మెమో డెస్టికేషన్ అయిపోతుంది వీళ్ళు వాదాలు వేస్తూ కదా ఈ ద్వైతవాదులు ఏవో యుక్తులు కొట్టుకొస్తూ వాటి మాట ఏంటి చెప్తున్నారు ఇహంటి అంశంలో ఈ ప్రకరణంలో కార్తీకులు అంటే ఈ తక్కువ ప్రధానమైన వాళ్ళు వచ్చి ఈ గహలోతనం అయిపోతుంది తర్వాత అయిపోతుంది ఈ వ్యవహారం ఎలా సిద్ధించాలి జీవిలు లేనిదంటే లాగా జీవితం లేడం అంటున్నారా ఇలాంటి పిచ్చి పిచ్చి వేసే ప్రయత్నం ఇక్కడ చేయొద్దు బోండ్ కామెంట్ ఎనివేర్ మీరు ఎందుకంటే మీరు ఇక్కడ దోషం చూపించటం నీ నీ వల్ల కాదు ఎందుకంటే వస్తువు క్లియర్ గా చూసిన వాడికి దోషం నువేం చూపిస్తా కదా ఇది వ్యక్తికి నీ వ్యక్తిలోనే ఇక్కడ పనికిరాదు విరుద్ధ ద్వైతవాదా స్వబుద్ధి వికల్ప మాత్ర అపత్వ నిష్టా కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యము మనకి స్పష్టంగా ఆ సత్యం నుంచే జగత్తుంతా కూడా ప్రకటనది అని ఆ సద్పంగా మీరు సత్యాన్ని తెలుసుకుంటారో అప్పుడు ఈ స్వబుద్ధి కల్పిత వికల్ప మాత్రా ఎవరి బుద్ధికి పోసింది వాడు కల్పించుకుంటే పోతాడు ఎవరి బుద్ధికి పోసింది వాడు సో ఆ కల్పనలన్నీటినీ తర్వాత ఇతర ఇతర విరుద్ధంగా ఉంటాయి ద్వైతవాదాలు శివుడు శివుడి ధార్యా అని పిల్లలు ఆయనే ప్రపంచాన్ని సృష్టించి రక్షించి ఆ ఉపసంహారం చేస్తాడు అని ఒకరి దగ్గర అంటారు ఇంకోటంటే డబ్బా శివుడికి ఆ శక్తి లేదు ఆ శక్తి విష్ణువు అని ఈ వీళ్ళ వీళ్ళకి ఎవడు ఎవడు వీళ్ళకి సంధికొత్తకండి ఈ ద్వైత వాళ్ళు అలాగే ఉన్నారు ప్రమాణం నుంచి పుట్టింది దేవుడు లేదు దివ్యం ఈ కార్తీకులు ఉన్నారు వీళ్ళేమో పరమాణువు నుంచి పుట్టింది జగత్తు సో దైవద్లేమో శూన్యం అంటారు వైద్యులు ద్వైతవాదులు కాదు వాళ్ళని తీసుకొక్క ఇక్కడ ద్వైతవాదులు అంటే వీళ్ళే ఆర్థిక దర్శనాలు వాళ్ళు ఎవరికి తెలిసింది వాడు చెప్తూ ఉంటాడు పరస్పర విరుద్ధంగా ఉంటారు సో వీళ్ళ మాటలన్నీ కూడా స్వతపూల కల్పనలు తప్ప సో వాటిలో తత్వనిష్ట లేదు అసార్థ సత్యాన్ని తెలుసుకుని దాంట్లో నిలిచి ఉండి అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పిదేమి లేదు అంత కల్పన మాత్రమే కాబట్టి అని మనం వాటి అనుసరించి కొట్టి పడవచ్చు ఇది సత్యం వక్తం కాబట్టి వీళ్ళకి సత్యానికి సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టేయటానికి పెద్ద పడలేదు సోదేవత అనేవి <experiences>